సంకీర్తన మూడు వందల తొంభై రెండు ఏ ఉపాయము నెరుగైదే నీకు విన్నపము శ్రీవల్లభ నీవే రక్షించుకోని బంటను ఏ ఉపాయము నెరుగైదే నీకు విన్నపము శ్రీవల్లభ నీవే రక్షించుకో నీ బంటను కొందరు తపోమహిమ కోరి దొడ్డవారవుదురు కొంద చదివి కొందరు పూజ్యులవుదురు కందువ పుణ్యమున కొందరు ముందే నేనైతే నీ ధర్మమున నుండేవాడను ఏ ఉపాయము నెరుగైదే నీకు విన్నపం శ్రీవల్లభ నీవే రక్షించుకో నీ బంటును తమ యాత్మనే తలచి ధన్యులవుదురుకొందరు తిమిది దానాలు చేసి దివ్యులవుదురుకొందరు నెమకి కాయసిద్ధి చే నిత్యులవుదురుకొందరు ప్రమదాన నేనైతే నీ ప్రభావము వాడను ఏ ఉపాయము నెరుగైదే నీకు విన్నపము శ్రీవల్లభ నీవే రక్షించుకో నీ బంటను గట్టిగా సత్యమే ఆడి ఘనులవుదురు కొందరు పట్టిన వ్రతములను బ్రతుకుదురు కొందరు ఇట్టే అలమేల్మంగ నిలిన శ్రీవెంకటేశ పట్టి నేనైతే నిన్ను బాటేటివాడను ఏ ఉపాయము నెరుగైదే నీకు విన్నపం శ్రీవల్లభ నీవే రక్షించుకోని బంటను